ప్రారంభించండి వివేక్ చోడ ఆమె పదకొండో నెంబర్ శ్లోకం చేతిలో పుస్తకం లేకపోతే ఏం చెప్తున్నారని అనువయంగా స్వయంగా చేసుకోవడం బాగు కదా కర్మనా వస్తు చిత్త వస్తుధి వస్తువుల వస్తుత్ కర్మకోటి అంటే పూర్వకర్మలు అనేవి పుణ్యకర్మలు అనేవి అంతఃకరణ శుద్ధిని కలుగ చేయొచ్చున్నారు అంత మాత్రమే కానీ కోట్ల కలది కర్మలు చేసినను బ్రహ్మస్వరూప సాక్షాత్కారమే మాత్రము కలుగులేరు అంతకుముందు శ్లోకాల్లో ఏం చెప్పారు నా కర్మణ నా ప్రజయ నిర్ధనేన ఇక త్యాగేన ఇక అమృతత్త మానసు అనేటటువంటి నిర్ణయాన్ని అందించారు కర్మ చేత కానీ ధనం చేత కానీ జనబాహుళ్య ప్రజాబలం చేత కానీ మనకి అమృతత్వం రాదు కేవలం త్యాగభావన చేతనే అమృతత్వం సాధ్యమవుతుంది అనేవి అంతకుముందు శ్లోకాలను చెప్పారు అది ఎలాగో నిరూపిస్తున్నారు అన్నమాట అందుకని ఎత్తుకోవడం ఎక్కడ ఎత్తుకున్నారు కర్మ చిత్తశుద్ధి సాధ్యం కర్మ చేయకుండా చిత్తశుద్ధి రాదు ఎప్పటికీ కాబట్టి ప్రతి ఒక్కరూ మొదటి ఏ మార్గంలో ప్రవేశించాలి కర్మ మార్గంలోనే ప్రవేశించాలి కర్మ మార్గం అంటే ఏమిటి కర్మ మార్గం అంటే ఏమిటి అన్నీ కర్మే కనురెప్పలు తీసివేయడం కూడా కర్మే గాలి బీళ్ళు వదిలిపెట్టడం కూడా కర్మే రోజువారీ మనం దైనందిన కార్యక్రమాలలో చేసే సమస్తమైనటువంటి పనులన్నీ కర్మే మేలుకోవడం కర్మే కలగనడం కర్మే ఎందరబోవడం కర్మే జననం కరమే మరణం కూడా కారణం అంటే జనన మరణాల మధ్యలో వాటితో సహా కలిసిన సమస్తము కూడా ఒక కారణం చేత ఘటిస్తోంది ఒక కారణం నుంచే ఇదంతా ఉద్భవిస్తోంది జననం నుంచి మరణం వరకు సమస్తము కూడా మనం ఏమనుకుంటున్నాం అట సంఘటనకి కారణం వేరువేరుగా ఉందని మనం అనుకుంటున్నాం రోజువారీ జీవితాలు ఎట్లా అనుకుంటున్నాం నేను కారణం వేరే ఉందిలేంటి అంటూ ఉంటాం ప్రతిదానికి కారణం వేరే ఉందని మన అభిప్రాయం కానీ వారు ఏం చెప్తున్నారు ఆయన ప్రతిదానికి వేరు కారణాలు లేవు జననం నుంచి మరణం వరకు ఇది మొత్తం అంతా కలిపి ఒకటే ఘటన జీవితం ఘటన ఒక సంఘటన ఇది కానీ మనం ఎలా అనుకుంటున్నాం ఏరు ప్రతి ఒక్కొక్క రోజులో ప్రతి సంఘటన నేను వేరు వేరుగా కాబట్టి జీవభావం అంటే ఏమిటంటే ఈ భేద బుద్ధియే జీవభావం అర్థమైన ఏకత్వభావనే ఆత్మభావం కాబట్టి మనం కర్మ చేసేటప్పుడు ఎలా చేయాలి ఆ కర్మని చిత్తశుద్ధి సాధించడం కోసం ఎలా చేసాం కర్మ ద్వారా ఆత్మోపలబ్ధి జరుగుతుందా విషయాన్ని ఈ శ్లోకంలో చర్చిస్తున్నాను ఇప్పుడు మళ్ళా వ్యాఖ్యానం జరుగుతుంది పూర్వకర్మల నీవు అంత ఎంత తాత్పర్యం ఇచ్చింది అంతఃతరణ శుద్ధిని కలుగజేయిచ్చుండదు అంత మాత్రమే కానీ కోట్ల కొలుగు కర్మలు చేసినాము బ్రహ్మస్వరూప సాక్షాత్కారమే మాత్రమూ కలుగునీరు అంటే అర్థం ఏమిటి ఈ జన్మలో నీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని కానీ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలని కానీ భగవత్ సాక్షాత్కారానికి కావలసినటువంటి ఆసక్తి కానీ ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాస కానీ ఇవి ఏమైనా కలిగినవి అంటే కారణం ఏమిటి అని ప్రశ్నిస్తున్నావు అందరికీ కలగడం లేదుగా భూమండలం మీద ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు ఉంటే ఈ ఆసక్తి అందరికీ కలగడం లేదు ఎందువలన అంటే గత జన్మ నుంచి నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞాన వాసన ఏదైతే ఉందో సాధనాపరమైన వాసన ఏదైతే ఉందో ఆ వాసనా బలం చేత ఆ పుణ్యవాసనా బలం చేత నీకు ఈ జన్మలో ఒక ఆసక్తి ఒక జిజ్ఞాస కలిగింది ఏమిటా ఆసక్తి జిజ్ఞాస అంటే దైవ సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం ఈశ్వర సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం బ్రహ్మ సాక్షాత్కారం ఇవన్నీ సాక్షాత్కారములే వీటి ఎందు ఆసక్తి జిజ్ఞాస కలిగింది మిగిలిన వారందరికీ ఏ జిజ్ఞాస కలిగిందట ఏ ఆసక్తి కలిగి ఉన్నారట వారు ప్రపంచ భావన కలిగి ఉన్నారట వారంతా కూడా అంటే ధనధాన్య వస్తు సమృద్ధి కలిగి ఉంటే చాలు అనేటటువంటి లక్షణం కలిగి ఉన్నాం కాబట్టి రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయి మరల తెల్ల రాతి నిద్రలో కూడా మనకి ఏం కలుగుతున్నాయి ఆ ప్రపంచ భావనే కలుగుతుంది ప్రపంచానికి భిన్నమైన భావన కలగడంలా ఎందుకనిట సదా ఆ ప్రపంచంతో కలిసి రమిస్తున్నాము విడిగా प्रपंच वस्तु धनधा ये समृद्धि कलते सुख सतोषाद कल आसक्ति बल्कि उदे आसक्ति कल को पे मानसिक प्रपंचा तयारे इंकेस्त स्वयं कलगक कल अभव नीत सुख प्राप्ति कल తద్వారా నువ్వు రోజువారీ మేల్కోగానేం చేస్తున్నావుట ఆ కళలో అనుభవించిన వస్తువులను ఇలాలో అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి రోజు జనం మరణం దాకా మనం చేస్తున్నది ఒకటే పనిట ఏమిటా ఆ పని కలలో కలగనటం ఆ కలగన్న వాటిని అక్కడే యథాతథంగా అనుభవించటం కళలో ఆకలేసిందండి లడ్డూ తింటే బాగుండు అని అనిపించింది ఆకలి వేయడానికి తినడానికి ఏమైనా సంబంధం ఉందా లడ్డూ తింటే ఆకలి తీరుతుందనే మన నిర్ణయం ఉందా పోని కానీ నీకు అనిపించింది అంతే కళలో ఆకలి వేయడం ఎంత వాస్తవమో లడ్డూ తింటే బాగుంటుందనే ఆసక్తి కలగడం కూడా అంతే వాస్తవం కలిగింది ఆసక్తి ఏమైంది కలలో లడ్డూ సృజించింది కళ్ళలో దేని సృజించింది ఇప్పుడు లడ్డూ అనుకోగా లడ్డూ చేతిలోకి వచ్చేసింది లడ్డూ తింటే ఆకలి తీరుతుందని స్పృహించింది తినేసాం తినేస్తే సుఖం వచ్చిందా రాలేదా లడ్డూ తిన్న సుఖం కూడా వచ్చేసింది సంతృప్తి కూడా కలిగేసింది ఆకలి తిరిగి మేల్కొన మేల్కొని చూస్తే లడ్డూ లేవు అయ్యో కానీ నీ స్ఫురణ ఎక్కడ ఉండిపోయింది లడ్డూలు తిన్నాను కానీ ఇలాలో ఏమో స్మరించింది లడ్డూని తిన్న అనుభవం పూర్తి కాలేదు ఆ అనుభూతి సంతృప్తికరంగా లేదు పూర్ణమైనటువంటి ఆసక్తి సంతృప్తి చెందలేదు అప్పుడేం చేశాడట మళ్ళీ ఇళ్ళలో లడ్డు కోసం ట్రై చేశా అంటే కలలో లడ్డు ఎవరు నువ్వే తిన్నది ఎవరు నువ్వే ఆకలి ఎవరు నువ్వే సంతృప్తి పొందినెవరు అది కూడా నువ్వే కానీ ఇళ్ళలో అలా ఉన్నదే ఇళ్ళలో అలా ఉంటుందా నేను లడ్డూ ఒకటే అని లడ్డూ షాప్ దగ్గరికి వెళ్ళి అన్నావు నువ్వేమంటాడా నువ్వు లడ్డూ ఒకటి ఇక్కడ దాకా రావడం ఎందుకు అంటాడా లేదా ఇంకేమంటాడు వేరే వచ్చిందంటే అర్థమేనండి కాబట్టి ఇలా ఉన్నటువంటి ప్రపంచంలో ఎలా ఉన్నాయట అన్ని వస్తువులు ఎలా అంటే చెప్తా కూడా ఇలా ఎలా ఉన్నావు అన్ని వేరు వేరుగా ఉన్నావు భిన్న భిన్నంగా ఉన్నావు అనేకంగా ఉన్నావు కాని కళలో ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు నువ్వే సృష్టించావు కాబట్టి ఆ ప్రపంచంలోని వస్తువులు కూడా ఎవరు నువ్వే అర్థమైనా ఇలాలో సూతి పెద్ద ఏనుగును పండించాలి సూది పెద్దల నుంచి వెళ్తుందా వెళ్ళదు కానీ కలలో కళ కంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అర్థమైనా అంటే ఇలలో సాధ్యం కానివన్నీ తలలో సాధ్యం అవుతాయి కారణం ఏమిటి అది సూక్ష్మం స్థూలం కాదుగా స్థూలంగా సూతిపేదంలో నుంచి ఏనుగు పంపించాలనుకున్నావు అది ఎప్పటికీ సాధ్యం కాదు అర్థమైంది ఎందుకు ఏనుగు పడ్డేటంత సూదిపేదం ఎలా ఉంటుంది ఉండదు కానీ సూక్ష్మంలో మాత్రం అది సాధ్యమే అర్థమైంది ఈ రకంగా ఇళ్ళలో సాధ్యం కానివన్నీ కళలో సాధ్యమవుతున్నట్టుగా కూడా కనపడదు ఇవంతా కూడా కర్మ విషయమే ఇక్కడ స్థూలంగా జరగనివ్వండి అక్కడ సూక్ష్మంగా జరగనివ్వండి ఇవాళ రాత్రి కళలో ఒక భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ తగిలిన వంద కోట్ల రూపాయలు వచ్చినాయేమీ ఆసక్తి ఆ ఆసక్తి మేరకు కళ వచ్చింది వచ్చినాయా వచ్చింది వచ్చేసింది కళలో అర్థమైనా కళలో వంద కోట్ల లాటరీ వచ్చింది కదా అని ఏం చేశాడు ఇప్పుడు జీవితా లాటరీ టికెట్ కొంటూనే ఉన్నాడు ఎప్పుడు చూసినా రూపాయి ఐదు రూపాయలు లేదా అన్న కొట్టు ఎప్పుడు రాలమైన మరి ఇప్పుడు ఏది నీ ఆ ప్రేరణ ఏది బలంగా పనిచేసినట్టు ఇప్పుడు ఆసక్తే అక్కడ కలయింది నీకు ఆసక్తి లేనటువంటి అంశాలు ఆసక్తి అంటే ఏముంది రాదాలు రెండూ ఉన్నాయి ఆసక్తి అంటే ఏముంది జాగ్రత్త వేషాలు రెండూ ఉన్నాయి ఎవరితో అయినా కూడా నీకు శత్రుత్వ భావం బలంగా ఉందనుకోండి వాళ్ళు కూడా వస్తారు వస్తారన్నారు కళలో వచ్చి ఇళ్ళలో చాలా పోట్లాట కళలో కూడా బైటింగే కొన్ని కళలో అయినా కానీ కనీసం వాడితో సఖ్యంగా ఉండొచ్చుగా ఎందుకు అసలు జ్ఞానం స్థిరపడిపోయింది కదా ఇంకా అదే దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది అది దాంట్లో బయటికి రాదు అనమాట కాబట్టి రావాలంటే ఇలాలో ప్రయత్నించాలే గాని కళలో ప్రయత్నిస్తానం ఒకటిది అట్లాగే కర్మ వచ్చేటటువంటి ఫలితాలైనటువంటి సుఖ దుఃఖాలనే చట్టం ఏదైతే ఆ చట్టం ఎలా పనిచేస్తుంది ఇలాగా ఇలాగ ఒక తూరి సుఖము ఒక దూరి దుఃఖాన్ని ఇస్తూ ఉంది కాబట్టి ఈ కర్మచక్రంలోని జనన మరణాలు వస్తూ పోతూ ఉన్నాయి కాబట్టి ఇదే కర్మ దైవం కొరకు చేయబడింది ఫలాసక్తి లేకుండా చేయబడింది అప్పుడేమైంది నిష్కామకర్మ అయింది ఫలాసక్తి లేకుండా చేయబడినప్పుడు నిష్కామకర్మైంది మన జీవితంలో అసలు నిష్కామకర్మ అంటూ ఏదైనా ఒకటి ఉందా లేదా మనం ఎప్పుడన్నా జీవితంలో నిష్కామ కర్మ అంటే ఏమైనా చేసామా ఏం చేయలేదు ఫలం కోరకుండా ఏమి చేయలేదా పిల్లల ఏమి ఆశించకుండా చేయడమే నిష్కామ కర్మ అయినట్లయితే అక్కడ ఏం చేయమన్నాడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తేనే అది నిష్కామకర్మ అన్నమాట అంటే అర్థమేంటి అంటే భార్యకి చేయలే చేయలే ఈశ్వరుడికి చేసావు పిల్లలకి చేయలే ఈశ్వరుడికి చేసావు తల్లిదండ్రులకు చేయలే ఈశ్వరుడికి చేసావు అంటే వాళ్ళ స్థానంలో ఇప్పుడు ఎవరిని పెట్టాలట ఈశ్వరుని పెట్టాలి అప్పుడు అది నిష్కామకరమైంది కానీ అప్పుడేమైంది ఈశ్వరుడు నాకు అదిస్తాడు ఇదిస్తాడు అదిస్తాడు ఇది ఇస్తాడు అని లోపలనే ఆశలు ఊహలు ఉన్నాయా లేవా మళ్ళా కథ మామూలే ఆ నేను ఈశ్వరుని ఏమీ కోరను ఏమండి చల్లగా చూడడం వేడిగా చూడడం వేరే వేరే పని పాఠాలు లేదేమిటి ఆయనకే అమ్మా ఆలోచించాలా మనం అడిగే ముందు అర్థమైందా కాబట్టి మన కోరికలన్నీ ఏ రకంగా ఉన్నాయట ఎలాగైనా నేను వేరే ఈశ్వరుడు వేరే అనే భావాన్ని బలపరిచేవిగానే ఉన్నాయి ఇక్కడ ఏమవుతున్నావట నేను వేరే ఈశ్వరుడు వేరే ఈశ్వరుడు ఇచ్చేవాడు నేను పుచ్చుకునేవాడిని అర్థమైందండి అసలు ఈశ్వరుడు ఏమిస్తాడు ఏమిస్తాడండి ఈశ్వరుడు ఏమని అది ఇస్తాడు ఏం గొడవలేదైతే కొన్ని కొనే ఇస్తారట ఏమిస్తాడు ఈశ్వరుడు అసలు ఈశ్వరుడు దగ్గర ఏముంది కనుక ఈశ్వరుడు ఏం లేదా ఈశ్వరుడి దగ్గర ఏం లేదా ఈశ్వరు దగ్గర అన్ని ఉన్నాయా మరి ఈశ్వరుడు ఏమిస్తాడు జ్ఞానం తప్ప ఇంకేమీ ఇవ్వడు ఈశ్వరుడు ఏమిస్తాడు జ్ఞానం తప్ప ఇంకేమీ ఇవ్వదు ఎలా నిరూపణ ఎలా అదేంటండి మేము ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ గుర్రాలు ఏనుగులు చేమలు దోమలు అన్నిటిని అడుగుతూనే ఉన్నాం కదా అడిగిన అడిగినవన్నీ ఇస్తున్నాడు అడగనివి కూడా ఇస్తూనే ఉన్నాడు మేమేమనుకున్నాం ఈశ్వరుడే ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను మీ ఇంట్లో చేమల పుట్టలు పెరగాల పెరగకూడదా మీ ఇంట్లో చేమల పుట్టలు పెరగాల పెరగకూడదా ఎందుకని ఈశ్వరానుగ్రహాన్ని ఊరుకోవాలా వద్దా ఈశ్వరానుగ్రహాన్ని ఊరుకోవాలా వద్దా అంటే ఇప్పుడు ఏమైంది దాని అర్థం ఏమైంది అనుగ్రహం నేను అర్థం ఏమైంది నీకు అనుకూలంగా పెట్టుకుంటున్నావు ఈశ్వరుణ్ణి ఈశ్వరుడికి అనుకూలంగా నిన్నుండవయ్యా అని చెప్తే నువ్వేం చేసావుడు నీ మనసుకి ఎట్లా తోస్తే ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా ఈశ్వరానుగ్రహం కావాలి అంటున్నావు ఈశ్వరానుగ్రహం ఏం లభిస్తే అది స్వీకరిస్తానంటా నువ్వు నువ్వేమడుగుతున్నావు నేనడిగింది ఈశ్వరుడు ఇవ్వాలి అంటున్నావు నీ చేయిపోయి చేయాలంటే ఈశ్వరుడు చేయిపోయి ఇది ఎప్పటికైనా సాధ్యమా ఇది కాదయ్యా ఈశ్వరుడు అందరికి సృష్టికర్త కదా పెద్ద ఆయన ఏమిస్తే అని పుచ్చుకోవాలా నీకేది కావాలో అదే ఇవ్వమని ఒత్తిడి చేయాలా కాబట్టి ఈశ్వరుడు ఎవరయ్యా అంటే హోటల్లో టిఫిన్ పెట్టేవాడు మామూలుగా తప్పు కదా అప్పుడు ఆయన సృష్టికర్త అవగా అప్పుడు ఆయన పదవి నుంచి అప్పుడు ఆయన పదవి నుంచి కింద పడిపోడుగా ఈశ్వరుడు అనేవాడు సృష్టికి జగన్ నియామకుడు సృష్టికర్త అని నువ్వే ఒప్పుకున్నావు లేదా మరి సృష్టికర్తని నీవెలా డిమాండ్ చేయగలదావు చేయలేవు ఆయన ఆధిపత్యానికి లోబడి ఉన్నవాడవే కాని ఆయనని ఒత్తిడి చేయగలిగే సమర్థత మానవులకు కాకపోతే భ్రాంతి చేత ఏ భ్రాంతి చేత కర్మభ్రాంతి చేత నేను అడగనే ఈశ్వరుడు ఎలా పెడతాడు అడగండే అమ్మాయినా అన్నం పెట్టదు కదా కాబట్టి అడగాలి నేను అనే లౌకికమైనటువంటి నియమానికి ఈశ్వరుని తగ్గించాం తగ్గించు కానీ నువ్వు తగ్గించినంత మాత్రాన ఈశ్వరుడు విలువ తగ్గిపోతుందా తగ్గ కాబట్టి ఈశ్వరుని యొక్క వరదానం ఏమిటా జ్ఞానం ఇవ్వడం మాత్రమే నీకు జ్ఞానం కలిగేలా చేస్తే నువ్వే అన్ని సమర్థ సమర్థించుకోగలుగుతావు ఆ ఒక్క జ్ఞానం తీసేసామనుకోండి మానవుడికి ఏమైపోయాడు మిగిలిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్న జంతువులతో సమానమైపోయాడే లేదు కాబట్టి నేను మానవుడు చేయడానికి ఈశ్వరుడు యొక్క వరదానం ఏమిటి జ్ఞానం ఇచ్చాడు దానివల్ల మిగిలిన ఎనిమిది లక్షల జీవరాశుల కంటే ఉత్తముడుగా జీవిస్తున్నాడు పూజి చూసుకోండి ఒక చీమ ఒక దోమ ఒక ఈగ ఒక సూక్ష్మ జీవులు వీటన్నిటితో పోలిస్తే నీ జీవితం ఎంత ఉత్తమమైనది లా ఉత్తమైన కాకి కుక్క మన కళ్ల ముందు ఎన్నికలబడుతున్నాయండి హీనమైనటువంటి జంతువు హీనమైన జీవరాశు మరి వాళ్ళన్నిటితో నువ్వు పోలిస్తే నువ్వు ఎలా ఉన్నావుట ఉత్తమమైన జీవితం ఏం కానీ నీ పోలికంతా ఎవరితో ఉంది ఈ స్టేజ్ అంటే ఏమిటా తీసా అన్న జారా దానికన్నా అంతా ధర ఓ టాటా అయితే సరిపోద్దా ఓ బిర్లా అయితే సరిపోతా నువ్వు ఎదురుతలరా అనంతం అంటే అర్థం తెలియదు కానీ అనంతం అన్నిటికీ కాబట్టి పోలిక ద్వారా నియమించకున్నటువంటి నీ కర్మ సంజాతం ఏదైతే ఉన్నదో అది ఈశ్వరుని నియమిస్తుంది ఈశ్వరుడు కర్మకు అధిష్టానం ఈశ్వరుడు కర్మకు అధిష్టానం ఆయన నీకు ఏం చేయగలుగుతాడు సహాయం అంటే కర్మని అధిగమించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది ఒక జన్మ నుంచి మరొక జన్మకి నువ్వు మారినప్పుడల్లా నీలో ఏ వృద్ధి జరుగుతుంది జ్ఞాన వృద్ధి జరుగుతుంది ఒక జన్మ నుంచి మరొక జన్మకి నువ్వు శరీరాన్ని మార్చినప్పుడల్లా నీకే లభ్య నీకే లబ్ధి జరుగుతుంది అంటే జ్ఞానమే పెరుగుతుంది కాబట్టి అవసాన కాలంలో నీకు ఉపయోగపడేది ఏమిటి జ్ఞానమేనా ఎలా చెప్పగలవు ఏదైనా సరే నీ చివరి కాలంలో చివరి శ్వాసలలో ఉన్నప్పుడు నీ జీవిత కాలం అంతా నువ్వు ఏవైతే కష్టపడి బోగు చేసుకున్నావు ఈ బోగు చేసుకున్నవి ఏవైనా నీ సహాయానికి పనికొచ్చినాయా నువ్వు పనికిరాలేదండి జీవితం అంతా పనికొచ్చినాయి కదా మీ ఇంట్లో కంచాలు మంచాలు కంచాలు ఉన్నాయా లేదా ఇవన్నీ పనికి వచ్చాయి మరణ కాలంలో మరిసేవా చనిపోయే కాలంలో ఏవి పనికి వస్తుందండి నీలోపలున్న జ్ఞానము నీ లోపలన్న అజ్ఞానము ఈ రెండే లెక్క కట్టబడతాయి ఒక శరీరం నుంచే మరొక శరీరానికి మారేటప్పుడు నీ దగ్గర ఏమి లెక్క కట్టబడతాయండి నీకున్న జ్ఞానము నీకున్న అజ్ఞానము అంతండి ఈ రెండింటిని ఆధారం చేసుకుని నీ కర్మ ఫలితాలను వేరేది వేయబడి తద్వారా నువ్వు ఒక ఉపాధి నుంచి మరొక ఉపాధికి మారుతున్నావు అయ్యా ఈ జన్మలో ఈయనకి ఎంత ఫలితం వస్తుంది ఆల్రెడీ వచ్చేటప్పుడు తెలుసుకున్నాడు వచ్చేటప్పుడే ఆల్రెడీ ఓ మూట తెచ్చాడు తెచ్చిన మూటలో ఉన్న వాటిని విప్పి అనుభవించేస్తే ఓ పని అయిపోతుంది కానీ మనం ఏం చేస్తున్నాం ప్రతిసారి ఇంకా కావాలి అనే ఫిలప్ ది బ్లాంక్ మిగిలిపోతుంది ఏది అనుభవించినా కూడా మనలో ఇంకేం మిగిలిపోతుంది ఇంకా కావాలి మిగులుతుందని వెళ్ళా ఇంకా కావాలి మీరింటికి వెళ్ళి లిస్టు రాసుకోండి మీ జీవితం మద్దతు మీరు ఎన్నింటిని అయితే ఇంకా కావాలి ఒక డైరీ పెట్టుకోండి ఒక మొదటి లిస్ట్ ఏం రాయాలి ఇంకా కావాలి అని మీకు తోచిన అన్నీ రాయండి వాటి అన్నిటి ఎదుర్కుండా ఒక ప్రశ్న ఏంటి ఇవన్నీ మరణ కాలంలో ఏమైనా ఉపయోగపడతాయా అని ప్రశ్న ఏదో సమాధానం వస్తుంది ఈసారి వచ్చేటప్పటికీ చెప్పండి ఎవరికి వాళ్ళు డైరీ తెచ్చుకోండి ఇంకా కావాలి అనేవి ఎంత జాబితా వచ్చిందో ఒకసారి చూసుకోవాలి నిన్ననివ్వండి నిన్న నిండనివ్వండి నిన్నవ్వండి అవి బాగా నిండాలి మీకు అంత స్పష్టత రావాలండి దాంట్లో ఎప్పటికైనా ఈ ఇంకా కావాలి అనేటటువంటి జాబితా సున్నాకి రావాలి అప్పుడు మీరు ఆత్మనిష్ఠలు అయ్యే అవకాశం ఇంకా కావాలి అనేది ఈ ప్రపంచ భావనలో ఎన్నైతే మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా నేను మరలా ఏ చక్రంలోకి తీసుకొస్తాయి మరల కర్మ చక్రంలోకి మరల జనన మరణ చక్రంలోకి తీసుకొస్తాయి కానీ నీకు ఎప్పటికీ కూడా ఆత్మనిష్టని అందించవు కాబట్టి మొదటి లిస్ట్ ఏం రాసుకోవాలి ఎవరికి వాళ్ళు ఇంకా కావాలి వజ్రాలుతో మొదలు పెట్టండి వద్దా వజ్రాలు కావాలా వద్దా మొదటి ఎలా అంటే ఏమేమి వద్దో రాయమాకండి ఏం కావాలో రాయం ఏమో నాకు తెలియదు ఇంకేం ఆసక్తి ఉంటే అవి ఎప్పటికైనా ఇది రాసి పెట్టుకోవాలండి మీరు అందరూ అంటే మేము మా జీవితం మొట్టమొదట్లో మాకు ఇలాగే చెప్పారు నాయన నీకేం కావాలి అర్థమేనండి మాకేం అక్కర్లేదండి అన్న దశ వచ్చిన తర్వాతే జ్ఞానబోధన ప్రారంభించాలి అప్పటి జ్ఞానం చెప్పలేదు అర్థమేనండి కాబట్టి నీకేం కావాలో మొట్టమొదటి ఇంకా ఏం కావాలి లిస్ట్ రాసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివేక చూడమని బుద్ధిలో పరిష్కారం అయిపోవాలి अब आत्मष्ठड़ नीक आत्मनिष्ठ लभ प्रपंच आसक्ति मिप्टी नीत मरला कर्मचक्रम जन मरण चक्रम तपूर अदेना काबीतु साधन द्वारा इंका कावाली अने जा द्वारा चुद्धि लभ इंको लिस्ट वस ఇంకో రెండో లిస్ట్ ఏం రాయాలండి వెళ్ళాకపోతే ఉండలేదు నేను ఉన్నాయా లేవా మన జీవితంలో ఉన్నాయా రాసుకోండి అయితే నీ ఎన్ని అన్నా కానీ అసలు నేను నీ నీ సోచన అన్నీ ఓ పుస్తకం రాయి ఏం పర్వాలా అంటే ఎందుకు చెప్తున్నానంటే కనీసం రాస్తే స్పష్టత వస్తుంది ఎప్పుడేం చూస్తే అప్పుడేం రాస్తాననుకోకుండా కనీసం నీ గురించి నీ ఒక అధ్యయనం ఉంటుంది నీకు ఏం కావాలో తెలుసు ఏం లేకపోతే ఉండలేవో కూడా తెలుసు అంటే అండి ఈ రెండు జాబితాలో ఈశ్వరుడు ఉండడు ఈ రెండు జాబితాలో ఎవరుండరండి ఉంటాడా ఏమన్నా ఉండే అవకాశం ఉందా ఈశ్వరుడు ఇంకా కావాలి పొరపాటును కూడా ఆ లిస్టులో ఉండడు ఈశ్వరుణ్ణి చూడలేక ఉండలేను ఉండే అవకాశం ఉందా ఈ జాబితాలో ఈశ్వరుణ్ణి చూడలేక ఉండలేను ఎక్కడ చూడాలి ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఒకవేళ ఉంది అనుకున్నాం ఎక్కడ చూడాలి ఇప్పుడు ఈశ్వరుడు ముందు నీలో చూడాలి అంతటా చూడాలంటే ఎక్కడ చూడాలి ముందు నీ లోపల ఈశ్వర దర్శనం జరగాలి కాబట్టి వీటిని ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా కావాలి ఉండలేని అన్న వాటిని ప్రాధాన్యత క్రమంలో ఏ వంశాలో ఏవి తీసేయాలో మళ్ళీ వాటిని స్క్రీనింగ్ చేయాలి విచారణ చేయాలి అందులో అన్ని అవసరమా మా ఇంట్లో చెదలు పట్టకుండా ఉంటే బాగుండు చెదలు ఉంటే నేను ఉండలేను నువ్వు ఆన్సర్ రాసుకో అంటే దీని ప్రజానికి ఏముంటుంది ఇప్పుడు ఇంకా కావాలి ఇవి లేకపోతే ఉండలేను అన్న ప్రజానికి నీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా ఇప్పుడు ఆన్సర్లు కూడా రాసుకో అంటే చాలా వరకు ఏమిటి ఈ ప్రపంచం ప్రపంచంతోనే సమాధాన పడిపోతుంది ఈశ్వరుడు దాకా అవసరంలా అంతేనా కదా కానీ ఈశ్వరుడు లభిస్తేనే సమాధాన పడే అంశాలు కొనయి ఈశ్వరుడు లభిస్తేనే తప్ప అవి సమాధాన పడవు అలాంటి అంశాలు మిగిలినప్పుడు మాత్రమే నీకు ఈ తత్వజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది తత్వజ్ఞానము ఆత్మ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే कर्माचरण वन चिंतु एवरकते क्षेत्रशु ईश्वर साक्षात्कारा आत्मसाक्षात्कारा ब्रह्म साक्षात्कारा पंद्रह साक्षात जिज्ञास तीव्रे वेवते वस्तूपलबि ब्रह्म वस्तूपलबिने साध्य मिगना सरपेव ప్రపంచంతో సరిపెట్టేసింది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల ద్వారా అవన్నీ తీరిపోతాయి కానీ ఈ ముక్తి మోక్షము అనేవి మాత్రం ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో మాత్రమే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానంతో మాత్రమే సాధ్యమవుతాయి వినా అవి రెండు తప్ప మిగిలిన కర్మ విచారణ ద్వారా కర్మ ఆచరణ ద్వారా కర్మాసక్తి ద్వారా వీటిని సాధించడం సాధ్యం కాదు చదువు ఇక నిరంతరం బ్రహ్మ విచారం చేత సిద్ధించను అది నిరంతరాయంగా ఇప్పుడు మనం ప్రపంచం గురించి ధ్యానిస్తున్నామా నిరంతరాయంగా ఈశ్వరుడు గురించి ధ్యానిస్తున్నామా నిరంతరాయంగా ఆత్మ గురించి ధ్యానిస్తున్నాము నిరంతరాయంగా బ్రహ్మము గురించి ధ్యానిస్తున్నామా నిరంతరాయంగా ప్రపంచం గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి దేన్ని పొందుతున్నాం ప్రపంచాన్ని పొందుతున్నాం కాబట్టి ఈ ప్రపంచ స్థానంలో ఏది రావాలంటే ముందు ఈశ్వరుని పెట్టాలి నీ స్థానంలో ఈశ్వరుని పెట్టాలి ప్రపంచ స్థానంలో ఈశ్వరుని పెట్టాలి పెట్టగా పెట్టగా పెట్టగా నీలో భక్తి బాగా పునాదిపడి బలమైనటువంటి భక్తి యొక్క భావన స్థిరపడి ఆ భక్తి భావన నుంచి నువ్వు జ్ఞానభావలోకి ఎదుగుతావు అట్లా ఎదిగినప్పుడే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం సాధ ప్రపంచభావన తోచినంత వరకు ఆత్మసాక్షాత్ సమ్య విచారణోదితమర్ప భయొక్క వినాశిని సమ్య విచారవారణ భ్రాంతో మాసర్ప భయొ వినాశిని ఇప్పుడున్నటువంటిదట అజ్ఞానం ఈ అంధకారం ఎటువంటిదండి అజ్ఞానంధకారం అజ్ఞానం అనే చీకటిలో మనం వెదుగుతున్నాం దేనికోసం వెలుగుతున్నాం జ్ఞానం అనే వెలుగు కోసం జ్ఞానానికి పోలికేమిటి వెలుగు చీకటికి పోలిగా ఏమిటి అజ్ఞానం ఏమిటి ఎందుకు ఇలా చెప్పారు ఏ అజ్ఞానాన్ని వెలుగు జ్ఞానాన్ని చీకట అమచ్చగా నీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మంచి ఐడియా వచ్చిందా రాదు ఎలా వచ్చింది గుమ్మడికాయ కూర వండాలని కూర్చున్నావు గుమ్మడికాయ ఎదురకుండా పెట్టుకున్నావు గుమ్మడికాయ కూర ఎలా ఉండాలి గుమ్మడికాయ కూర ఎలా ఉండాలి గుమ్మడికాయ కూర ఎలా ఉండాలని ఆలోచిస్తూ ఉన్నావు ఆలోచిస్తూ ఉంటే ఇంత కూరం గుమ్మడికాయ కూర చేసిన అనుభవం లేదు ఎలా నీ అంతటా నీకు ఫ్లాష్ వచ్చే అవకాశం లేదా కూర చాలా కూరలు చేశాను పెడతాడో తిట్టడం తర్వాత వద్దాం ముందు ఆయనే కదిలేదు ఏమంటాం కాబట్టి పూర్వానుభవంతో ప్రయత్నిద్దాం అనే ప్రేరణ కలుగుతున్నా కలగడం లేదా వెంటనే ఏం చేసావు ప్రయత్నించాం ప్రయత్నించేటప్పుడు నేను లోపల ఏమైనా ఫ్లాష్ రావాలా అవుతా ఫ్లాష్ ఎలా వచ్చిందో చీకటి రూపంలో వచ్చిందో వెలుగు రూపంలో అంతేనా కాబట్టి నీలో జ్ఞానం అనేది ఏ రూపంలో ఉంది ప్రకాశ రూపంలో అర్థమైనా మానవ మేధస్సులో ఒక ఎన్నో వేల కోట్ల న్యూరాన్లు ఉన్నాయంటున్నాం లేదా ఈ వేల కోట్ల న్యూరాన్ల యొక్క మధ్యలో అనుసంధానం చేయబడినంతా ఏమిటి విద్యుదయస్కాంత శక్తి ఈ లోపలేముంది విద్యుదయస్కాంత శక్తి ఆ విద్యుదయస్కాంత శక్తి ద్వారానే ఈ వేల కోట్ల న్యూరాన్లన్నీ ఒకదానిదో ఒకటి అనుసంధాన పడి ఇవన్నీ ఒకదానితో ఒకటి ప్రకాశ రూపంలో అనుసంధానపడి ఉంటాయి ఎప్పుడైనా బ్రెయిన్ మ్యాపింగ్ కనుక చూసినట్లయితే మన మైండ్లో ఒక ఒక న్యూరాన్ సెంటర్ నుంచి మరొక న్యూరాన్ సెంటర్కి ప్రకాశం ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటుంది మినుక్ మినుక బల్బులు ఇట్లా న్యూరాన్ సెంటర్లన్నీ వెలుగుతూ ఉంటాయి వెలుగుతూ అదంతా పెద్ద నెట్వర్క్ తాలెగూడులాగా చిక్కులాగా అలుగుపోయి ఉంటుంది అనమాట వాటన్నింటి మధ్యలో ఆ వెలుగు ప్రసారం జరుగుతూ ఉంటుంది ఇక్కడెక్కడైనా సరే బ్రెయిన్లో క్లాట్ వచ్చిందంటారా లేదా ఏమవుతుంది క్లాట్ వచ్చినప్పుడు సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది ఇంకేమవుతుంది ఇంకా వెజ్ రైస్కాంత శక్తి యొక్క ప్రవాహం ఆగిపోతుంది అర్థమైనా ఆగిపోయినప్పుడు ఏమవుతాం ఏ ఏ వైపు పనిచేయడం ఆగిపోతే అవి తగ్జు అంతేనాక కాబట్టి ఎప్పటికప్పుడు నీలో ఈ ప్రవాహం అనేవంటి విద్యుత్ శక్తి ప్రవాహం అనేవంటి కరెంటే విద్యుత్ శక్తి అది కూడా ప్రకాశ స్వభావం ఆ ప్రకాశ స్వభావం వల్లనే నీ యొక్క మెదడు పనిచేస్తుంది కాబట్టి ఆ ప్రకాశ లక్షణమే నీలో జ్ఞానంగా పనిచేస్తుంది మనమందరం గాఢ నిద్రావస్థలో పెడుతున్నాం లేదా పెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ముందేం జరుగుతుంది ముందేం జరుగుతుంది ముందేం జరుగుతుంది నీ బుద్ధిని చీకటి ఆవరిస్తోంది నీ బుద్ధిని నీ బుద్ధిని ఏం ఆవరిస్తుంది ఇప్పుడు చీకటి ఆవరిస్తుంది చీకటి ఆవరించే కళ్ళు మొదలుపెడుతుంది కనీసం కళ్ళు తెరిచి ఉన్నా కూడా కొద్దిగా బయట నుంచి ప్రకాశం లోపలికి వెళ్ళి నిండి మేలుకొలిపే అవకాశం ఉంది కానీ కాసేపట్లో ఏమైపోయింది బుద్ధిని చీకటి ఆవరించేటప్పటికి కళ్ళు కూడా మొదలు పడిపోయేటప్పటికి ఇంకేమైంది చీకటికి ఇంకా బలవత్తరమైనటువంటి చీకటి ఇంకా తర్వాత ఏమైంది ఇంకా తెలియ నువ్వు ఎక్కడున్నావో తెలియదు ఈ ప్రపంచం ఎక్కడుందో తెలియదు గాఢమైనటువంటి అజ్ఞానాంధకారం ఏర్పడి మళ్ళీ అందులో మెలకు ఎక్కడ వచ్చి కాబట్టి ప్రకాశం నీలో ఉందని నీకు బయట ఉన్నా లోపల ప్రకాశం ఉంది కాబట్టి నువ్వు మెల్కొంటున్నావు ఆ ప్రకాశ స్థితి నుంచే నీకు మెలకువగలుగుతావు కాబట్టి జ్ఞానం అనేది ప్రకాశం అజ్ఞానం అనేది చేప మారపు అనేటటువంటిది చీకటి అర్థమైనా కాబట్టి ఇటుదడు అటుది పోల్చడం వదిలే పని కాదు అర్థమైందా చదు ముంద్రా చేయగలిగిన భయము అయితే ఇప్పుడు ఏం జరిగిందట అటు సాంతం చీకటే కాదు ఇటు సాంతం వెళ్తురు కాదు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా అంటే ఎప్పుడు సంధ్యా సమయంలో సంధ్యా సమయంలో ఎలా ఉంది శాంతం వెలుగు కాదు శాంతం చీకటి కాదు అవునా కాదు అప్పుడు ఇక్కడ ఎదురుకుండా వాడు అలా పడుంది మీరు ఇంట్లో వస్తున్నారు అప్పుడు ఏమని అనుకున్నారు భ్రాంతి చెందే అవకాశం ఉందా లేదా ఒకదాన్ని అనుకుని ఒకటి ఉంటే ఒకటి అనుకోవడం అలాంటి భ్రాంతులు చాలా ఉన్నాయి ఒకటి ఉంటే అనుకోండి అనుకోవడం అంటే ఏమిటి చెట్టును చూసి దయ్యం అనుకోవడం చీకట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం అక్కడ పెద్ద చెట్టు ఉంది అనుకోవడం ఆ చెట్టు యొక్క ఆకారాన్ని చూసి ఏమనుకోవడం ఎవరో మనిషి ఉన్నాడు అనుకో ఎందుకంటే నీకు ఎప్పుడు మనుషుల చుట్టూనే జరుగుతుంటుంది కాదు అంతేనా అట్లాగే ఒక దారిలో ఒక తాడు అలా పడింది అది కదలటదా నిజానికి పాము కదులుతా కదలదా కానీ నువ్వు ఇదేని గుర్తించావు ఆకారాన్ని మాత్రమే చూసావండి చైతన్య లక్షణాన్ని చూడలే అదే చైతన్య లక్షణాన్ని చూస్తే ఇకే తెలిసిపోతుంది ఎందుకని కదట లేదుగా పాము అయితే కదులుతుందిగా కానీ నీ లోపల ఏ రకమైనటువంటి జ్ఞానం బలంగా ఉంది ఆ ఆకారంలో ఉన్నవన్నీ పాములే ఆకారంలో ఉన్నవన్నీ పాములే ఒక పొట్లకే అడ్డంగా పడింది అనుకోమంటాము ఎందుకని స్మృతి జ్ఞానం అది లోపల ఉన్న స్మృతి జ్ఞానం దానికి ప్రతిస్పందించి ఆ చీకటి యొక్క ప్రభావం పనిచేసింది దళితుల ప్రభావం తక్కువగా ఉండి చీకటి ప్రభావం బలంగా ఉండేటప్పటికీ ఆ భ్రాంతి కలిగింది దీనేమన్నారు అధ్యాస నేనేమన్నారు అధ్యాస భ్రాంతి రజ్జు సర్ప భ్రాంతి అధ్యాస అంటే కాళ్ళను చూసి పాము అనుకునుట అలాంటి భ్రాంతి కలిగిన సందర్భంలో ఎట్లా ఏం చేయాలని తాడం తేల్చాలంటే దగ్గరకెళ్ళి చూడాలా లేకపోతే లైట్ వేసుకుని చూడాలా దగ్గరకెళ్ళి చూడాలా లైట్ వేసి చూడాలా దగ్గరకెళ్ళి చూడాలా లైట్ వేసి చూడాలా ఒక పెద్ద బావి దగ్గర చేతలుంటాయా ఉండవా చేతలుంటాయి కదా ఓ గిలకలు చేతలుంటాయి తోడేవి నీళ్లు తోడేవి ఆ తోట అలా పడింది సంధ్యాకాలంలో చీకటిలో తెల్లవారుజాము తెల్ల తెల్లవారుతో ఉండగా ఒక ఒక ఆయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏమైంది అక్కడ తాడుని చూసి ఇంతలో పెద్ద వృద్ధురాలు ఆ పక్కనే ఉండే ఆవిడ ఒక లైట్ పట్టుకొచ్చి ఆ లైట్లో చూపెట్టి భయపడమాక నాయన ఇది తాడు పాము కాదు అని భయాన్ని పోవదు మరి ఈ సందర్భంలో మనకి ప్రధానం ఏమిటి జ్ఞాన ప్రకాశం ఎట్టి ప్రకాశం అది ఎవరు చూపెట్టాలి ఎవరా సీతానందం కాదు మామగారు ఎవరు ఇప్పుడున్న వాళ్ళందరిలా కూడా ఆవిడే బయట అంతేనా ఎవరావిడట ఈశ్వరు ఆదిశక్తి ఆవిడెవరండి ఆదిశక్తి ఆదిశక్తి అనమాట ఆ ఆదిశక్తి యొక్క కృప లేకుండా అమ్మ దయ లేకుండా ఈశ్వర సాక్షాత్కారం సాధ్యం కాదు భ్రాంతి తొలగటం సాధ్యం కాదు అజ్ఞానం తొలగటం సాధ్యం కాదు అలా విచారణ జ్ఞానం చేత ఇంతకీ ఆవిడేం కలిగించిందట నీలో విచారణ జ్ఞానాన్ని మేలుకొల్పింది ైట్ తీసుకొచ్చి యథార్థ స్వరూప జ్ఞానం కలిగేటట్లుగా చేస్తుంది ఉన్నది తాడే బాబు అనేటటువంటి స్వరూప జ్ఞానాన్ని కలగజేసింది ఆ స్వరూప జ్ఞానం ద్వారా ఏ జ్ఞా ఏడు అజ్ఞానం వల్ల ఏర్పడిన భ్రాంతి తొలగిపోతుంది జ్ఞానం వల్ల ఏర్పడిన భ్రాంతి తొలగిపోతుంది అంతేనా కదా ఇంతకీ మీ ముని మనవడి యొక్క అసలు పుడతాడవా చూసావా ఇంత చిన్న విషయంలో గ్యారంటీ లేనిది మనం దేని గురించి గ్యారంటీ అడుగుతున్నాం ఏమయా నీకు పత్రమో పుష్పమో ఫలమో తోయమో అర్పించేసాను కదా మరి నేను చదివినవన్నీ ఇచ్చేస్తావా ఇవ్వా తప్పు కదా నువ్వు చేసేటువంటి పనుల్లో మాత్రం ఏ గ్యారంటీ లేదు నీకే గ్యారంటీ లేదు రేపటికి ఉంటావు లేదు కానీ ఈశ్వరుడి దగ్గర మాత్రం నీకు గ్యారంటీ కావాలి అవుతా అసంబద్ధం భ్రాంతి కదా కాబట్టి ఈశ్వరుణ్ణి జ్ఞానము విన మిగిలినవి అడగడం మానవుడికి పాడి కాదు నువ్వు మనిషి ఈశ్వరుని ఏమడగాల జ్ఞానాన్ని మాత్రమే అడగాలి మిగిలినవి అడిగేటటువంటి వాడు ఆత్మ విచారణకు పనికిరాడు కాబట్టి నియమం ఏమిటి ఇప్పుడు జిజ్ఞాసుకి ఈశ్వరుణ్ణి జ్ఞానం తప్ప మిగిలినవి అడగను అనేటటువంటి నియమబద్ధుడు అయితేనే నేను ఆత్మ విచారణకు పనికి వస్తావు అట్లానే సమ్యక్ విచారణ సంసార భయ రుక్తులు కలిగి కలుగుతున్నది ఇప్పుడు ఏం చేశాడట ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు తాడు పాము ఎలా తోచిందో నీ భయం అంతా దేని గురించట జనన మరణ సంసారూప భయం మనకే భయం ఉందండి ఇప్పుడు జనన మరణ సంసార రూప భయం అదేమిటి పాము జనన సంసార రూప భయం ఏమిటి పాము నిజానికి పాముందా లేదు కాబట్టి నాయన నువ్వెప్పుడు పుట్టలేదు నువ్వెప్పటికీ కూడా పుట్టలేదు ఆత్మవిచారణ జ్ఞానం ఏం చెప్తుంది నువ్వు పుట్టలేదు నువ్వు పోలేదు నువ్వు పుట్టలేదు నువ్వు పోను కూడా పో స్వరూపజ్ఞానం అది నీ వాస్తవంగా నీ స్వరూపజ్ఞానం ఏమిటి నువ్వు పుట్టలేదు నువ్వెప్పటికీ పో జన మరణాలు లేవు నీకు సంసారం అనేది జనన మరణము లేదు సంసారము లేదు ఇంకా భయం అక్కడ కాబట్టి జనన మరణ సంసార రూప భయం తొలగిపోయింది ఏం పొందడం ద్వారా స్వరూప జ్ఞానం ఒట్టి జ్ఞానం కాదు ఏ జ్ఞానం స్వరూప జ్ఞానం పొందడం ద్వారా ఈ ఆత్మ విచారణ ద్వారా ఒకటి పొందుతావు స్వరూప జ్ఞానం ఆ స్వరూప జ్ఞానాన్ని పొందితే నీకు తొలగుతుంది ఏమిటి తొలగుతుంది జనన మరణ సంసార రూప భయం తొలగుతుంది జనన మరణ సంసార రూప భయం తొలగుతుంది కాబట్టి నువ్వు పొందవలసిందేమో ఆత్మ జ్ఞానం పోగొట్టుకోవలసింది ఏమిటి జనన మరణ సంసార రూప భయం వల్లిని చూస్తే భయమేనా కాదు భయమేనా ఎందుకు భయం అన్ని భయములకు మూల కారణం మృత్యు భయమే అన్ని భయములకు మూల కారణం మృత్యు భయమే ఆ మృత్యు భయమే అనేక రూపాలలో ప్రతిబింబించి నీకు భయభీతిని కలిగిస్తూ ఉంటుంది వెరీ గుడ్ వె లేనప్పుడు మనం ఏ దృష్టిలో ఉన్నావు నేను పుట్టాను గ్యారంటీగా పోతాను కాబట్టి స్వరూపజ్ఞానం పొందితే ఏం పోతుంది పొందితే ఒక నిర్ణయానికి వస్తావు నేను ఎప్పటికీ పుట్టలేదు నేను ఎప్పటికీ పోను ఇప్పుడే పరిస్థితిలో ఉన్నావు స్వరూప జ్ఞానం లేదుగా అసలు స్వరూప జ్ఞానం అనేది లేదుగా మన దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం నేను గుడ్డను గ్యారంటీ పోతాను అనుకున్నాను అందమైన అదే స్వరూప జ్ఞానాన్ని పూజిస్తే నీకు ఒక నిర్ణయం కలుగుతుంది ఏ నిర్ణయం కలిగింది నేను ఎప్పటికీ పుట్టలేదు నేను ఎప్పటికీ పోను ఈ నిర్ణయాన్ని నీకు కలిగించడమే స్వరూప జ్ఞానం యొక్క లక్ష్యం అర్థమైనా అండి స్వరూపజ్ఞానం లేనప్పుడు ఎంత వచ్చింది జనన మరణ సంసార రూప భయం ఏర్పడి ఉన్నది జనన మరణ సంసార రూప భయం ఏర్పడి ఉన్నది స్వరూపజ్ఞానం పొందడం వలన ఏమయ్యావు ఒక నిర్ణయానికి వచ్చావు ఏ నిర్ణయాన్ని పొందావు నేను ఎప్పటికీ పుట్టలేదు నేనెప్పటికీ పోను శాశ్వతుడను నేనెవర్ని శాశ్వతుడను నేనిప్పుడెవరిని అశాశ్వతుడ నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అశాశ్వతుడుగా ఉన్నాను అంటే జననాన్ని మరణాన్ని పొందుతున్నవాడెవడో వాడు అశాశ్వతుడు జనన మరణాలు ఎవరికైతే శాశ్వతుడు ఈశ్వరుడు శాశ్వతుడా అశాశ్వతుడా లేవు కాబట్టి జన మరణాలు లేవు కాబట్టి ఈశ్వరుడు శాశ్వతుడు జన మరణాలు ఉన్నటువంటి జీవుడేమో అశా అర్థమైందండి ఇప్పుడు కాబట్టి స్వరూప జ్ఞానం పొందితే నీకు ఒక ప్రయోజనం కలుగుతుంది ఏమిటది అశాశ్వత స్థితి నుంచి శాశ్వతమనే స్థితి పొందుతావు అర్ధస్య నిశ్చయ దృష్టో విచారేణ హితోత్ నా స్నాన నా దాన ప్రాణాయామ ప్రాణాయామ శవంటి శాశ్వతమైనటువంటి స్థితిని పొందాలి అంటే జనన మరణాలు లేనటువంటి స్థితిని సాధించాలి అంటే ఏం చేస్తే వస్తుంది మనకు తెలిసినవి ఏమిటా తీర్థాలలో స్నానం చేయటం క్షేత్ర ఆరామాదులను దర్శించటం ఇంకా పూజలు జపాలు తపాలు యజ్ఞాలు యాగాదులు చేయటం ఇంకా దాన ధర్మాలు చేయటం ఇంకా ప్రాణాయామాది ధ్యానములు చేయటం ఇవన్నీ మనకు తెలిసినటువంటి పనులు ఇవన్నీ పనులేనా కాదా పట్ల ఒక తీర్థానికి స్నానం చేయటం కాశీ వెళ్ళి గంగా స్నానం చేయటం విశ్వేశ్వరుని దర్శించటం రామేశ్వరం వెళ్ళి దర్శించటం అదం ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్ని చేసినా కూడా ఎన్ని వందల చేసినా కూడా ఆత్మ విచారణ చేయండి నీకు జ్ఞానం లభించదు కాబట్టి ఇవన్నీ చెయ్యాలా వద్దా ఏ దృష్టిలో చేయాలి మహాత్మ విచారణ దృష్టితో కర్మను ఆచరించాలి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను ఆచరించాలి ఎందువల్లట ఇవన్నీ చేస్తే ఏమిటి వస్తుంది ముందు పుణ్యం వస్తుంది ఇవన్నీ చేస్తే ఏమిటి పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే పుణ్యం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏమిటి సుఖం పుణ్యఫలం ఏమిటి సుఖం ఇవాడు సుఖంగా తిన్నావా లేదా తెలియలేదా అది సుఖంగా తినడం కూడా పుణ్యమే సుఖంగా నిద్రపోవడం కూడా పుణ్యమే అర్థమైందండి ఈ సృష్టిలో ఏ పని సరే సుఖంగా చేసేవా చేయలేదా ఆ సుఖం దేని ఫలం పుణ్యఫలం దుఃఖం కలిగిందా కలగలేదా ఇప్పుడేగా చెప్పాడు సరిగా తినలేదండి అని కాబట్టి అక్కడ దుఃఖం కలిగిందంటే దుఃఖం అంటే అసంతృప్తి సుఖం అంటే సంతృప్తి వేరే పదాలనుకునేరు సుఖం అంటే ఏమిటి సంతృప్తి దుఃఖం అంటే అసంతృప్తి అసంతృప్తి కలిగినప్పుడల్లా పాపం ఫలించింది అసంతృప్తి కలిగినప్పుడల్లా పాపం ఫలించింది డయాబెటీస్ వ్యాధి రావడం సంతృప్త అసంతృప్త సంతృప్తి సంతృప్తి ఏమో నాకు తెలియదు మరి అయిపోయింది అక్కడ ఖర్చు అయిపోయింది నువ్వు ఎట్లా భావించాలండి ఇప్పుడు నేను నా ఇప్పుడే చేసిందని ఏముంది ఎప్పుడైనా బ్యాక్లాగ్ మన మూట చాలా ఉంది కదా ఆ మూటలో ఉన్నవే కదా ఖర్చు అయ్యేది ఎట్లయినా కూడా కాబట్టి ఇప్పుడు చేస్తున్నదంతా ఎప్పటికొస్తుంది మళ్ళా అమలులోకి జన్మాంతర శయినా కూడా కావచ్చు అంటే అర్థం ఏంటి వంద జన్మల తర్వాత కూడా బలించవచ్చు వంద జన్మలు వంద ఏళ్ల తర్వాత కాదు వంద జన్మల తర్వాత కూడా ఫలించవచ్చు కొన్ని అంటే కాలములో ఇది ఇప్పుడే ఫలించాలి అనే నియమం నీ చేతులు లేదు చేసేటప్పుడు బాగున్నావు ఎలా చేస్తావు సుఖంగా చేస్తావు అనుభవించేటప్పుడు ఎలా అనుభవిస్తావు ఏడుస్తూ అనుభవిస్తావు కాబట్టి పెద్దలేం చెప్పారట పాపకార్యం చేసేటప్పుడు ఆసక్తితో ఇష్టంతో ప్రియంతో చేస్తాం పాపకార్యాన్ని ఎలా చేస్తున్నావు ఆసక్తితో ఇష్టంతో ప్రియత్వంతో చేస్తు చేసినప్పుడు ఫలితం వచ్చినప్పుడు ఎలా వస్తాడా ఏడుస్తూ కష్టంతో అప్రియంతో వస్తుంది కాబట్టి విచారణ చేయాలి అవుతా చేసేటప్పుడు తప్పనిసరిగా విచారణ కాబట్టి ఏ కర్మైనా చేయి ఆ కర్మకి ఆత్మ విచారణను జోడించాలి నన్ను మనలా ఈ పని చేసేటప్పుడు జనన మరణ ప్రవాహంలోకి పడవేస్తోందా జన మరణ ప్రవాహంలో నుంచి ఉద్ధరిస్తోందా అనే ప్రశ్నకి సమాధానం వచ్చేట్టుగా చేస్తూ ఇప్పుడు వ్యాఖ్యానం బ్రహ్మ విచారం చేతను శ్రీ సద్గురు వాక్యం వలన పరబ్రహ్మ యొక్క యథార్థ నిశ్చయం కలిపిట చూడబడుచుకుంటుంది కాబట్టి నీకు ఆత్మవిచారణ జ్ఞానం కలగాలన్నా బ్రహ్మ జ్ఞానం కలగాలన్నా పరబ్రహ్మ నిర్ణయం కలగాలన్నా నువ్వు దేన్ని ఆశ్రయించాలి ఇప్పుడు అంటే సద్గురు వాక్య శ్రవణాన్ని ఆశ్రయించాలి వేదము చెప్పినటువంటి పద్ధతిగా వ్యాఖ్యానం చేసేటటువంటి విధానాన్ని ఆశ్రయించాలి ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు వగైరా ఏవైతే బ్రహ్మ నిర్ణయ పద్ధతిని పరబ్రహ్మ నిర్ణయ పద్ధతిని సూచించాయో అటువంటి విచారణ శైలిని ఆశ్రయించాలి అంతకు తప్ప వ్యతిరేకమైనటువంటి తర్కములు వ్యతిరేకమైనటువంటి ప్రమాణములు వ్యతిరేకమైనటువంటి వాదనల్ని కనుక ఆశ్రయించినట్లయితే నువ్వు మరల ప్రపంచాన్ని ఆశ్రయిస్తావు అదే కాబట్టి ప్రపంచమే సత్యము పదార్థమే సత్యము అనే బలమైనటువంటి లక్షణంలో నుంచి బయటపడాలి బ్రహ్మమే సత్యము అనే స్థితికి నువ్వు ఎరగాలి ఎదిగిన తర్వాత ప్రపంచము కూడా బ్రహ్మం వెళ్ళే తోతన వేరే విషయం మీరందరూ చిన్నప్పుడు ఆట బొమ్మలతో ఆడుకున్నారా ఆడుకోలేదు ఆడుకున్నారా ఆ ఆట బొమ్మలు ఇప్పుడు చూస్తే ఏమనిపించే అప్పుడేమనిపించేనుగు బొమ్మ కాదు అది ఏనుగు అప్పుడు ఎలా ఉంది ఆడుకున్నప్పుడు నేంతో ఆడుకుంటున్నామ్మా ఏనుగు ఏనుగుతో ఆడుకుంటుందండి మా అమ్మాయి అంతేనా కాదు ఇప్పుడు ఏమైంది సరే ఏనుగడ రాదు ఏనుగు బొమ్మ కదా ఎందుకని నిజమైన ఏనుగును దర్శించావు నిజమైన ఏనుగుని జీవితంలో ఎప్పుడు చూడలేదండి అప్పుడు ఏనుగు బొమ్మే ఏనుగో కాబట్టి అది ఆత్మసాక్షాత్కార జ్ఞానం నిజమైన ఏనుగును చూసావు ఒకసారి జీవితంలో ఏమైనప్పుడు దాంతో పోల్చి చూసుకున్నాడు ఆ సాక్షాత్కార జానంతో పోల్చి చూసుకున్నాడు చూసుకుని మిగిలినవన్నీ ఏమైపోయినాయి బొమ్మలైపోయినాయి అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము కూడా వస్తుాతం అంతా కూడా ఆ బొమ్మల వంటిది అనేటటువంటి నీలో కలిగించాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి ఎవరైతే సద్గురుమన్నారో ఎవరైతే బ్రహ్మనిష్ఠులై ఉన్నారో ఎవరైతే శృతి వాక్యానుసారం వ్యాఖ్యానం చేస్తున్నారో అటువంటి మహనీయుడిని ఆశ్రయించి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని బ్రహ్మ సాక్షాత్కార జానాన్ని పరబ్రహ్మ నిర్ణయాన్ని మానవుడు పొందాలి అట్లా పొందినప్పుడు మాత్రమే స్వరూప జ్ఞానం సాధ్యమవుతుంది కానీ ప్రతిదిన స్థానం చేత దానం చేత లెక్కించి లెక్కించి నోగుల కొలది ప్రాణాయామములు చేతను అక్కడ స్వరూప స్వస్వరూప జ్ఞానము కలిగినది కాదు అంటే ఏం చెప్తున్నారు ఏమంటే నీళ్ళలో స్నానం చేసేటైతే నీకు ఒకసారి స్నానం చేస్తేనో వంద సార్లు స్నానం చేస్తేనో ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుందా కలుగుతుంది అన్నా అనుభవం అప్పుడు నీళ్ళలో స్నానం చేసేటటువంటి అన్ని ప్రాణులకి కూడా ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగాలి కదా నీళ్ళలో ఉన్న కూడా కలగాలి కదమ్మా కలుగుతుందా ఏ వాటికి అసలు ఒరిజినల్ గా జ్ఞానమే లేదు అదే చాపగాలానికి ఎప్పుడు చిప్పుకుంటు ఎర్ర ఆసక్తి కలిగింది దానికి ఒక ఎర్ర ఉంది ఆ ఎర్రని పట్టుకు తిందామనే ఆసక్తి చేత వెళ్లి గాలానికి కాబట్టి దానికి ఎన్ని ఎన్ని ఇంద్రియాలు బలహీనంగా ఉన్నాయి ఒక్క ఇంద్రియమే బలహీనంగా ఉంది దానికి ఏమిటి ఆహారం మీద ఆసక్తి అనే ఒక్క భ్రాంతి చేతే ఈ చేప ఆ ఎర్రని పట్టుకుందామని ప్రయత్నించి గాలానికి చిక్కుకుని ప్రాణం కోరుకు మనకి కూడా ఇప్పుడు జీవేంద్రియం మీద ఆసక్తి ఉందో లేదు అంటే ఇప్పుడు మనలో ఏ లక్షణం బతికున్నట్టు మానవ శరీరం దాల్చే కానీ అప్పటి వాసనా పోలేదు ఆ అనేక జన్మలుగా జలచరాలుగా ను జీవించినప్పుడు ఏ వాసనా బలం అయితే నీకు అప్పుడు ఉందో అదే వాసనా మానవ జన్మ ఎత్తేవు కానీ అవి ఒక్క ఇంద్రియ బలహీనత ఉంటేనే అది మరణానికి పోతుంది అర్థం ఏంటండి ఇంకా ఇలాంటివి ఏమున్నాయి మెడత లేదు అదేమంటారు దీపపు గురువు దీపాన్ని ఎలా వెలుగు చుట్టూ తిరుగుతుంది దానికి ఏమన్నా ఇప్పుడు అది అది ఆహారంగా తోచింది ఆ దీపపు కాంతి ఆహారంగా తోచింది వచ్చి దాంట్లో పుడుతుంది చూసింది అనమాట ఇప్పుడు దానికి ఇప్పుడు ఏం పనిచేసింది చూపు కన్ను అనేటటువంటి ఇంద్రియం ఒక్కటే దానికి బలహీనంగా ఉంది తద్వారా దానికి ఏం ప్రాప్తించింది స్వర్గమో నరకం ఎక్కడుందో దానికి స్వర్గ నరకాలు మనకే ఉన్నాయి కాబట్టి ఇలా ఒక్కొక్క ఇంద్రియం బలహీనంగా ఉన్నటువంటి ప్రపంచంలో చూస్తున్నట్టు లేడీ లేడీకి ఏమి బలహీనత సింహ గర్జన ఎక్కడో వినపడుతుందండి పరిగెడుతుంది ప్రాణ భీతితో పరిగెడుతుంది ఎంత దూరం పరిగెట్టాలనుకుంటుందంటే ఆ గర్జన శబ్దం వినపడనంత దూరం పరిగెట్టాలనుకుంటుంది ఎంత వేగంగా పరిగెట్టాలనుకుంటుందంటే ప్రాణం ఆగిపోయేటంత ఆగిపోతుందండి ఆ పరుగులోనే ఆగిపోతుంది అండి కాబట్టి దానికి ఏ లోతుందట మనకే ఉన్నాయి ఉందా లేదా దేవేంద్రియం ఉంది శ్రోత్రేంద్రియం ఉంది ఇదిందా లేదా విడత లక్షణం ఉందా మనకి ఎందుకంటే అదేగా అసలు మనకి లాక్కుపోయేది కనబడితే ఆగమే ఇట్లా ఐదు జ్ఞానేంద్రియ లక్షణాలతోటి ఏవైతే బలహీనతలుగా ఉన్నటువంటి జీవులు ఉన్నాయి ఒక ఏనుగునండి ఏనుగును పట్టుకోవాలంటే ఏం చేయాలి ఎలా అసలు ఒక ఏనుగుని ఎప్పుడైనా పట్టుకోవడం చూసారా ఎలా పట్టుకుంటారు ఒక బొయ్యి తీసి గొయ్యి మీద గడ్డిపరుస్తారు గడ్డిపరిచి ఏదైనా సరే అట్లా అవతల ఆడ ఏనుగును కడతారు ఈ ఆడ ఏనుగును పొందాలనేటటువంటి ఆతురతలో ఈ గొయ్యిని గమనించదండి లేకపోతే మగ ఏనుగును పట్టుకోవడం సాధ్యమే పని కాదు సాధ్యమేంటే మీరు బయట చూసే ఏనుగులన్నీ కూడా ఆడ ఏనుగులే ఉంటాయి కానీ మగ ఏనుగులు కాదు మగ ఏనుగును పట్టాలంటే చాలా కష్టం చాలా బలవత్తరమైన ఆడ ఏనుగును అవతల కట్టేసి దానిని ఎరగా వాడి ఈ మగ ఏనుగు ఈ గోతిలో పడేట్టు చేస్తారు అప్పుడు ఆ గోతిలో దాన్ని పట్టుకుని బోల్ ఎట్టించుకుని తీసుకొస్తారు కాబట్టి ఈ స్పర్శ అనేటటువంటి బలమైనటువంటి ఇంద్రి దానికి బలహీనతగా ఉంది లేకపోతే ఏనుగుని కొట్టినా దాన్ని ఏం చేసినా దానికి ఏం తగలదు దెబ్బలు తగదు చర్మం చాలా దడసరైనట్టు అది మామూలుగా లొంగే వ్యవహారం కాదు కాబట్టి ఈ స్పరిశనే ఇంద్రియ ఇప్పుడు మనకు కూడా బలహీనతగా ఉంది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం కాబట్టి అది ఎక్కడ నుంచి మనకి కాబట్టి మనలో ఎన్ని బతికున్నాయో చూసుకోండి ఇవన్నీ బతికే ఉన్నాయండి ఇవేవి పొందలేకుండా ఉండలేననే భావన మనలో కూడా ఉండాలి బలంగా మరి ఏమైపోయినట్టు ఇవన్నీ నేను ప్రపంచం వైపు పరిగెట్టిస్తున్నాయి ఈ ఇంద్రియాల యొక్క బలహీనతల చేతనే నీకు మరణం వస్తుంది ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు విషయాలను గమనించావో గ్రహించావు ఇంకేం మిగిలిపోయినండి వాసన అదే చెప్పగలరా భ్రమరం తుమ్మిద పువ్వుల యొక్క వాసన చేత ఆకర్షించబడుతుంది దానికి అన్నిటి దగ్గర సమస్య రాదట తామర పుష్పాల దగ్గరికి వెళ్ళినప్పుడే సమస్య వస్తుంది అది సూర్యాస్తమయానికి వాటి ముడుచుకుపోయే లక్షణం కలిగి ఉండేది ఈ తుమ్మిదేం చేస్తున్నట ఆ తామర పువ్వులోకి చేరుతుంది అది అవతల సూర్యాస్తమయం అయిపోయింది ముడుచుకుంటాయి అనే జ్ఞానం దానికి లేదు తేనె తాగడమే పనిగా పెట్టుకుంది సమయం అయిపోయినప్పటికేమైపోయింది ముడుచుకుపోయింది భ్రమరం అందులోనే జరిగిపోయింది కాబట్టి వాసన అనేటువంటి బలహీనత కలిగినటువంటి భ్రమరం అనేటటువంటి ప్రాణి ఆ రకంగా పోతుంది మనకు కూడా అలాంటివి లేవా పక్కింట్లో వాళ్ళు ఏదైనా వండుతూ ఉంటే ఏమనిపించింది ముందు గ్రహించేది అది నువ్వు భోజనం చేసేటప్పుడు ముందు అసలు ఏం గ్రహించావు తినడం తర్వాత విషయం ముందు కళ్ళతో చూసావు అవునా తర్వాత ఘ్రణేంద్రియం గ్రహించింది రెడీగా ఉందండి బాబు అన్నావా కాబట్టి ఏమైనా ఆహారాన్ని ముందు ఆల్రెడీ రెండింటితో భోజనవు ఆ రెండింటితో అయిపోయినానికే స్పర్శేంద్రియం పట్టుకుని చూసావు లేదా స్పర్శేంద్రియం ద్వారా ఇట్లా ఐదు ఇంద్రియాల ద్వారా నువ్వు భోజనం చేస్తున్నావు ఒక జీవేంద్రియం ద్వారా భోజనం చేస్తున్నావు అని అనుకో ఐదు జ్ఞానేంద్రియాలు అందించేటటువంటి ఆహారం అంతా కూడా సాత్విక అంశములై ఉండాలి అందుకని ఈ బలహీన బయటపడాలి అంటే తత్వగుణ ఉండేటువంటి జీవితాన్ని జీవించాలి కాబట్టి ఈ ఐదు ఇంద్రియాలతోనే కదా నువ్వు స్నానాలు చేసినా జపాలు చేసినా తపాలు చేసినా ఏం చేసినా వీటితోనే చేయాలా ఉందా కాబట్టి అదే ఆ పనులు చేస్తూ ఆ సాధనలు చేస్తున్నటువంటి ప్రాణులు ఏమైనా కానీ ఆత్మ జ్ఞానాన్ని పొందినయ్యా అదలేదుగా కాబట్టి నువ్వు ఆత్మ విచారణ జ్ఞానాన్ని పొందితే తప్ప స్వరూప జ్ఞానాన్ని పొందాలనేటటువంటి బలమైన విచారణ జ్ఞానం నీలో మొదలైతే తప్ప సద్గురు వాక్యాన్ని ఆశ్రయిస్తే తప్ప సత్శాస్త్ర శ్రవణం చేస్తే తప్ప సత్పురుష సహవాసం చేస్తే తప్ప నీకు స్వరూప జ్ఞానం కలగటం లేదు కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం చేస్తూ వచ్చాం స్నానాలు చేస్తూ వచ్చాం తీర్థాలు సేవిస్తూ వచ్చాం క్షేత్రములను ఆరామములను సేవిస్తూ వచ్చాం ఇంకేం చేసాం యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొన్నాం ఇంకేం చేసాం దాన ధర్మాలు చేస్తున్నాం ఇంకేం చేస్తున్నాం లెక్క ప్రాణాయామాలు కూడా చేస్తున్నాం చేయడం లేదు సరేగా రోజు పొద్దున చేసేది యోగం అనే పేరు మీద ప్రాణాయామం చేస్తుంది కానీ ఇవన్నీ యజ్ఞభావంతో చేయమంటున్నారు ఇవన్నీ ఏ భావంతో చేరట యజ్ఞభావం భగవద్గీత పన్నెండు యజ్ఞాలను అందించింది ద్వాదశ యజ్ఞాలు ఈ పన్నెండు యజ్ఞాలలో కొన్నింటినైనా ప్రతిరోజు చేయమంట ఆహార సేవనం యజ్ఞం సాత్విక అంశంతో చేసినప్పుడు ప్రసాద భావంతో చేసినప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు అది యజ్ఞంగా మారిపోతుంది అర్థమైందండి కాబట్టి ఇవే పనుల్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు యజ్ఞభావంతో చెయ్యి అంటే ఇవన్నీ మానేసి నిన్నేదో రాయి వలే కూర్చోమనో లేకపోతే ఇవన్నీ మానేసి జడుని పరిగెట్టమనో చెప్పలా అర్థమైందండి ఎలా చేయమన్నారు యజ్ఞభావంతో చెయ్యాలి ఈ పన్నింటినీ వీటన్నింటినీ యజ్ఞభావాలుగా మారిస్తే పన్నెండు యజ్ఞాలైనవి దైవయజ్ఞం బ్రహ్మయజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం ప్రాణాయామ యజ్ఞం ఇంద్రియ నిగ్రహ యజ్ఞం ఈ రకంగా పన్నెండు యజ్ఞాలు ఏకరవు అన్ని యజ్ఞభావే యజ్ఞం కానిది లేదు అందుకే కాబట్టి అలా యజ్ఞభావంతో కనుక నువ్వు చేసినట్లయితే ఆ నిష్కామ కర్మ సిద్ధిని పొందుతావు తద్వారా ఆ శక్తిని పొందుతావు తద్వారా నువ్వు ఆత్మవిచారణ బలాన్ని పోగు చేసుకునే శక్తిని పొందుతావు తద్వారా నువ్వు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు ఈ రకంగా నువ్వు మఠమాట చిత్తశుద్ధిని సాధించాలి ఈ చిత్తశుద్ధిలో గురువాక్యం అనేటటువంటి బీజం పడినప్పుడు అది మొలకెత్తి నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని కలిగిస్తుంది కాబట్టి సద్గురువాక్య శ్రవణము సత్శాస్త్ర శ్రవణము అత్యంత ముఖ్యమైనటువంటివి ఆత్మ విచారంతో ఉపాయా దేశకా సన్ సహకారీ బ్రహ్మరూపఫల ప్రాప్తి తగిన అధికారి ముముక్షునే కోరుతున్నాయి ఒక్కొక్క వాక్యం చదువు పరిగెడితేలాగా కాబట్టి ముందు మనం ఏమవ్వాలంటే చిత్తశుద్ధి ద్వారా ముముక్షు అవ్వాలి మనం ఏం పరిణామం అట్టమంటే సాధించాలి ముముక్షువుగా మారాలి ఇప్పుడు ఎలా ఉన్నాం బుభుక్షువుగా అంటే భోగిగా ఉన్నాం అనమాట మనం ఎలా ఉన్నాం ఇంద్రియాలు అందించేటటువంటి విషయ సుఖం వైపు చేత ప్రేరణ పొందుతున్నటువంటి భోగిగా భుభుక్షువుగా ఉన్నాం ఈ స్థితి నుంచి ఎక్కడికి మారమంటున్నాడు ఆ ముముక్షువుగా మారినప్పుడు మాత్రమే నువ్వు ఆ ఆత్మవిద్యని బ్రహ్మ విద్యని పొందగలుగుతున్నావు ఆ ఆత్మవిద్యకి బ్రహ్మ విద్యకి అధికారి అధికారి అంటే ఏంటి అధికారి అంటే అధికారంటే ఆఫీసరా అధికారంటే ఎవరు ఆరు హుడు అధికారంటే ఎవరు ఆరు చిన్న చిన్న పనులకే వ్యవహారంలో చిన్న చిన్న పదవులకే అర్హతలు ఉన్నాయా లేదు ఉన్నాయా ఎవరిని పడితే వాళ్ళని మీ అమ్మాయికో అబ్బాయికో ఇచ్చి పెళ్లి లేదా ఎవరిని వెతుకుతారు మరి అది కనపడ్డ ప్రతివాడికి ఏమైనా మనుషులకేమైనా భిన్నం ఉంటుందా ఏముండదు కదా అదే తలకాయ అదే కాళ్ళు అదే చేతులు అదే శరీరం అంతా అదే సేమ్ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఏమీ లేకుండా చూసుకోవడం ప్రాథమికమైన అర్హత అనా కదా కోరి కోరి మానసిక వికలాంగుడికి పెళ్లి చేస్తావా అర్హత లేదు కాబట్టి అర్థమైందండి మరి చిన్న విషయం వివాహ విషయంలోనే ఎన్ని అర్హతలు చూస్తున్నావు ఎన్ని క్వాలిటీస్లు ఎక్కడావు చాలా క్వాలిటీస్లు ఎక్కడుతున్నా లేదా వివాహ విషయానికి అవి ఆత్మవిద్యకి జనన మరణ సంసార ప్రవాహ రూపాన్ని దాటిపోవాలి అంటే ఎన్ని వేల లక్షల కోట్ల సార్లు పుట్టిపోయి ఉంటావు అమీబా దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని వేల లక్షల కోట్ల సార్లు పుట్టిపోయేది ఇంకెన్ని సార్లు పోవాలి ఇందాక రాసిన లిస్ట్ని పెట్టి ఉంటుంది అనమాట ఇంకా కావాలి లిస్ట్ బ్యాలెన్స్ ఉంటే ఇది చూడకపోతే ఉండలేను ఇది చేయకపోతే ఉండలేను ఇది కొనకపోతే ఉండలేను ఆ లిస్ట్ మిగిలి ఉన్నా కూడా తప్ప అంటే అసంతృప్తుల జాబితా మిగిలి ఉంటే తప్పదు మరి మనం ఈ జనన మరణ ప్రవాహ రూప సంసారాన్ని దాటాలి అంటే ఆత్మవిద్య పొంది తీరాలి అట్టి ఆత్మవిద్యను పొందాలి అంటే అర్హుడెవడు ముమోక్షు ముమోక్షు అంటే ఎవరు అసలు మోక్షాపేక్ష తీవ్ర మోక్ష అపేక్ష ఒట్టి మోక్షాపేక్ష కాదండి తీవ్ర మోక్షాపేక్ష తీవ్ర మోక్షాపేక్ష అంటే అండి అసలు మోక్షాపేక్ష ఎన్ని రకాలు తీవ్రము మందము మధ్యము తీవ్రము మందము మధ్యము అంటే అర్థం ఏమిటి మనం కూడా మోక్షం తప్ప నాకు ఈ జన్మలో ఇంకేం అవసరం లేదు వీడెవడు తీవ్ర మోక్షాపేక్ష అర్థమైందండి మధ్యమోక్షాపేక్ష వాడెవడు ప్రపంచం అంతా కావాలి అవకాశం ఉంటే మోక్షండా కావాలి ఇటు మంద మోక్షాపేక్ష మధ్య మోక్షాపేక్ష మంద మోక్షాపేక్ష అంటే ఎవరు నాకు మోక్షం వద్దులే గాని అదేదో ఈ ప్రపంచంలో ఉన్నవి అడుగుదా గానీ అవిచ్చి నాకు నీ మోక్షము నీ బ్రహ్మ విద్యతో పెద్దగా పనిలేదు కానీ ప్రస్తుతం అర్జెంట్ గా నాకు మాత్రం ఈ లో ఉన్నటువంటి కొన్ని వస్తువులతో కొనుంది అవి మాత్రం ఇస్తే చాలు ఎవడు కాబట్టి అర్హుడు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కాని ఒక వంద కోట్ల రూపాయల కట్నం ఇచ్చేటట్టు అయితే పెడి చేసుకుంటా వీడిని ఏ అర్హుడు కింద లెక్కేసా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు వంద కోట్ల రూపాయలు కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటాను అనేవాడు ఎవరిని మీ అమ్మాయి ఎక్కర్లేదు నీ వంద కోట్లు మాత్రమే కావాలి నాకు అసలు నువ్వేమివ్వక్కర్లేదయా మీ అమ్మాయిని ఇవ్వడమే చాలా ఎక్కువ పిల్లలు అర్హతలను ఎలా వేసాము వేసామో మీ అమ్మాయికి అబ్బా వరుణ్ణి చూస్తున్నారండి వరుణ్ చూసేటప్పుడు ఏ అర్హతతో చూసాం నాయన నీ కట్న కానుకలతో నాకేం పనిలే నీ పెట్టు పోతలతో నాకేం పనిలే మీ అమ్మాయిని ఇస్తే చాలు అన్నవాడిని ఏమన్నావు ఉత్తముడు అనుమానిస్తాడట మన లోపల ఎవడ బలంగా ఉన్నాడు ఇప్పుడు అదే ముముక్షు బలంగా ఉండేలా ఉన్నాడట అప్పుడెలా చూసా అప్పుడెలా చూసాం అర్హతలు ప్రతిదానికి అర్హతే ప్రధానంగా ఉన్నది కాబట్టి ఆత్మవ్యక అధికారి ఎవరు తీవ్ర మోక్షేర్చగలిగినటువంటి ముముక్షువు మాత్రమే అధికారి అర్థం ఏంటంటే మంద మోక్షేర్చగలిగిన అధికారి కాడనమాట ఎందుకని వాటికి ధారణాశక్తి ఉండదు ఏం చెప్పినా బొరక ఎక్కదాం ఎందుకని ఎంతసేపు బర్రలో ఏం పనిచేస్తూ ఉంటాయి అవే గిరగరా తిరుగుతూ ఉంటాయి రంగులు రాటంలాగా ఆసక్తితో మురిపిస్తూ ఉంటాయి ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల ఏమైపోయాడు సద్గురు వాక్య శ్రవణం కానీ సత్ వాక్య శ్రవణం కానీ ఆశ్రయించలేదు అట్టి అధికారం గల మును నాకు దేశ సహాయం చేస్తుంది ఇక్కడ ఒక విశేషం ఉందండి తీవ్ర మోక్షించగలిగిన వాడికి దేశము కాలము ప్రకృతి కూడా సహకరిస్తాయి తీవ్రము వాడికి ఆ ఆత్మవిద్యను సాధించడానికి ఎవరెవరు సహకరిస్తారని చెప్తున్నాను దేశము కాలము ప్రకృతి అసలు ఈ మూడు గాకి ఏమైనా ఉన్నాయా ఈ ప్రపంచంలో ఇప్పుడు నువ్వు ప్రపంచం కానీ ఇప్పుడు వరకు ఎవరైనా బయట దాన్ని సహకరించడం లేదని పైగా నీ కంప్లైంట్ ఏంటి ప్రపంచం అనుకూలంగా లేదండి బాబు జీవితం అంతా అదే సమస్య ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది మరి ఆ నువ్వు తీవ్ర ముమో మారినప్పుడు నువ్వు ఆత్మవిద్యని బ్రహ్మ విద్యని గ్రహించగలిగే ఉత్తమాధికారిగా మారినప్పుడు ఈ దేశము కాలము ప్రకృతి అనేవి కూడా సమస్తము త్మస్ధ్యదయా గు్రహ్మ విహ్మ విదుత్తమం అర్తవ్యోజ్ఞాసోరాత్మవస్తు వస్తునా సమాసాధ్య దయాసింధుడు గురు బ్రహ్మ విధు అధికారిచే బ్రహ్మ విద్య ఫలించు ఫలించునని చెప్పు వలన బ్రహ్మత్వము తెలియగోరు ముక్షువు దయాసాగరుడును బ్రహ్మజ్ఞానులలో వరిష్ఠుడు అగు గురుస్వామిని చేరి బ్రహ్మ విచారణ కాల్టోలేదు తీవ్ర అధికారాన్ని నిర్ణయం ఈ అధికారి ఇప్పుడు ఏం చేయాలట ఎవరి కోసం వెతుకుతాడట ఎటువంటి వాడిని ఎతకాలట బ్రహ్మవిధుడు అంటే బ్రహ్మ నిష్ట కలిగిన వాళ్ళు మూడు రకాలుగా ఉన్నారు బ్రహ్మవిదుడు బ్రహ్మ విధ్వరుడు బ్రహ్మ విధ్వరిష్ఠుడు వాళ్ళు మూడు మూడు రకాలుగా ఉన్నారు వాళ్ళు బ్రహ్మవిదుడు బ్రహ్మ బ్రహ్మ విద్వరిష్ఠుడు అర్థమైందండి ఈ రకంగా ఉన్న వాళ్ళలో బ్రహ్మవిదుత్తమ బ్రహ్మవిధు బ్రహ్మవిధులలో ఉత్తముడు ఎవరు బ్రహ్మ కాబట్టి ఎటువంటి సద్గురువును ఆశ్రయించాలట బ్రహ్మ వాడిని ఆశ్రయించాలి బ్రహ్మవిధుడు బ్రహ్మ విధ్వరుడు బ్రహ్మ విధ్వరిష్ఠుడు ఏమిటి వీళ్ళ ముందుకు ముగ్గురు ముగ్గురికి ఒకే ముక్తి ముగ్గురు ముక్తస్థితిలోనే ఉన్నారు ముగ్గురికి బ్రహ్మజ్ఞానం ఉంది కానీ వీరిలో ఉత్తమ జ్ఞానం కలిగిన వారెవరు బ్రహ్మ విద్వరిష్ఠుడు అటువంటి గురువును ఆశ్రయించాలి వీళ్ళ ముగ్గురు మధ్య భేదం ఏమిటనేది తర్వాత చివరి దశకు వచ్చేటప్పుడు చెప్తాం అర్థమేందండి ముందు తెలుసుకోండి ముందు ప్రథమ అంకల్లో ఎలా చెప్తున్నాడు సూచనగా మీకు అన్ని ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అందిస్తున్నాడు అనమాట ఎలాంటి ఎలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఉంటారు ఎలాంటి ఎలాంటి సమర్థత ఉన్నవాళ్ళు ఉంటారు ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు నువ్వు అందులో ఎవరిని ఆశ్రయించాలి ఎట్లా పొందాలి వాళ్ళు ఎలా ఉంటారనే వివరంగా తర్వాత చెప్పారు మళ్ళీ చదవడు అధికారి కాబట్టి బ్రహ్మ విద్య ఎవరికి ఫలిస్తుంది అధికారి అయిన వాడికే ఫలిస్తుంది తీవ్ర ముమో వాడికే ఫలిస్తుంది బ్రహ్మతత్వము తెలియకోరు ముఖ్యు దయాసాగరుడు అని బ్రహ్మజ్ఞానులలో వరిష్ఠుడు అను వరిను అప్పుడు గురుస్వామి బ్రహ్మ విచారణ కలుగుతావు కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస కలగటమే అధికారికం కాబట్టి అటువంటి బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి వాడు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మ విద్వరిష్ఠుడు అయినటువంటి గురువును ఆశ్రయించాలి అలా ఆ బ్రహ్మ విద్యను పొందవచ్చు మేధావిష్యానోహణీ పురుష విద్వానోహకోశ విచక్షణ అధికార్యాత్మవిద్యాక్షిత ముందు చెప్పబడిన లక్షణములతో కూడుకున్న వాడును వేదాంత శాస్త్రములు గ్రహించడంలో ఊహాపోహలు గలవాడును ప్రజ్ఞాశాలియు పండితుడునదు పురుషుడు ఆధ్యాత్మ విద్య అందధికారి అరును ఎవరు అధికారి అని మళ్ళీ ఎటువంటి వాడవే ఉండాలట సునిశ్చితమైన బుద్ధి కలిగిన ఉండాలి సూక్ష్మబుద్ధి కలిగిన వాడువే ఉండాలి తీక్షణమైన బుద్ధి కలిగిన ఉండాలి ఏదైనా సూచిస్తే తెలుసుకోగలిగే సమర్పడమే ఎటువంటి సమర్థత ఉండాలట చురుకైన బుద్ధి ఉండాలంట సూచిస్తే తెలుసుకోగలిగే సమర్థడమే ఉండాలి అందుకని వేదాంత విచారణ ఎందు ఊహ అపోహ ఊహాపోహలు కలిగినటువంటి వాడవే ఉండాలి వేదాంత విచారణలు అన్నీ కూడా విడమర్చి చెప్పడానికి కొన్ని వీలు కాదు అదిగో అని చూపిస్తే చాలట తెలుసుకోగలిగే సమర్థడే ఉండాలి అర్థమైందండి ఎలాంటి వాడవే ఉండాలట అరిగో అని చూపిస్తే ఒక్కొక్కప్పుడు అరిగో అని చెప్పడానికి కూడా వీలు కాదండి కనుసైగ ద్వారా తెలుసుకోవాలండి అలా పోల్చుకుంటే పక్కదారి పడతాం కనుసైగ ద్వారా సూచన చేస్తే కనుక్కోవాలి అంటే అర్థం ఏమిటంట సదాశివుడు అర్ధనిమిలిత నేత్రుడు సదాశివుడు అర్ధనిమిలిత నేత్రుడు అంటే అర్థమేంటి సగం కళ్ళు తెరిచి సగం కళ్ళు మూసుకొని ఉంటాడు అంటే ఎప్పుడు కూడా ఏ పూర్తిగా మూసుకో పూర్తిగా మూసుకోవడం రాదు ఆయనకి ఆయన పూర్తిగా మూసుకుంటే జగత్ ప్రళయం సంభవిస్తుంది మహాప్రళయ కాలంలో ఆయన పూర్తిగా కళ్ళు మూసుకుంటాడు అప్పుడు జగత్ సంభవిస్తుంది కాబట్టి జగత్తును రక్షించే నిమిత్తమై ఆయన సగం కళ్ళు తెరిచి ఉంచాడు పూర్తిగా కళ్ళు జరగవచ్చు కదండీ అప్పుడు కూడా జగత్ ప్రళయం వస్తున్నాడు ఆయన పూర్తిగా కళ్ళు మూసినా జగత్ ప్రళయం వస్తుంది అని పూర్తిగా కళ్ళు జరిచినా ఆ తీక్షణ దృష్టిలు తాళలేక జగత్ప్రళయం వస్తుంది అందుకని ఆయన జగత్తును రక్షించే నిమిత్తమై అర్ధనీ మిళిత నేత్రుడయి కరుణాసాగరుడుగా జగత్తు వీక్షిస్తున్నాడు ఇప్పుడు నేను ఎట్లా ఈ స్థితి నీకు బోధపడాలి తర్క తర్కంతో ఆలోచించే బుద్ధికి ఒప్పుకుంటావా ఇప్పుడే కళ్ళు మూసినా ప్రళయమే కళ్ళు తెరిచినా ప్రళయమేనా నేను ఇన్నిసార్లు కళ్ళు మూసినా ఇన్నిసార్లు కళ్ళు తెరిచినా ఏమో అవ్వలేదే కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి స్థితుల గురించి నీకు తెలియ చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు వాచాగా చెప్పాలంటే వీలవుతుందా వీలుగా సూచిస్తే తెలుసుకోగలిగే సమర్పిడమై ఉండాలి అదే అండి ఎందుకంటే ఇది అవాంగ్ మానస కోచరము వాక్కు చేత కానీ మనసు చేత కానీ బుద్ధి చేత కానీ తెలుసుకోవడానికి వీలు లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ జ్ఞానమై ఉన్నది అదే బ్రహ్మ విద్య ఉన్నది దానిని వాటలతో నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అధికారి అయినటువంటి వాడికి మాటలతో చెప్పే ప్రయత్నాన్ని బోధించే ప్రయత్నాన్ని చేస్తుంది తన యొక్క అనుభూతి స్థితిని మాటలతో చెప్పే ప్రయత్నాన్ని చేస్తుంది నువ్వు ఎప్పుడైనా కానీ లడ్డు తిన్నావా లేదా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది లడ్డూ తినేస్తే తెలిసిపోతుంది అంతేనా కదా లడ్డూ తెచ్చి నీ చేతిలో పెట్టి తినేయమంటే అసలు ఇంతసేపు సమాధానం చెయ్యే పనిలే అంతేనా కదా కాబట్టి అనుభూతి ప్రమాణం అది అదేం ప్రమాణం అనుభూతి ప్రమాణం అనుభూతి ప్రమాణాన్ని ఎలా చెప్పాలంటే చేసేప్పుడు మాటలతో చెప్పదు సంపూర్ణం అయిందా చిన్న లడ్డూ వేసే పూర్తి కాదు నాకు అర్థం కాదు ఆత్మవిద్య బ్రహ్మ విద్యలో ఎలా మాటలతో పూర్తి అవుతుంది కాబట్టి ఇది అనుభూతి ప్రమాణమైనటువంటిది అధికారి అయిన మాత్రమే అనుభూతి ప్రమాణాన్ని అందుకోలేదు ఉదాహరణ చెప్పనా ఇంకోటి సంసారం అనుభూతి చెయ్యిందే తెలిసిందా అనుభూతి చెందకపోతే తెలిసిందా మనందరికీ సంసారం ఉందా లేదా ఏమండోది మనందరికి సంసారం ఉందా లేదా ఉందా మోసేంత ఉందా మొయ్యలేనంత ఉందా మోసేంత ఉందా మొయలేనంత గర్భస్థ శిశువుని తల్లి మోస్తుందా మొయడా మోస్తుందా శిశువు బరువు మోసేందున ఆ బరువు యొక్క అనుభూతి తల్లి కాకముందు తెలుసుకోగలిగిందా చూసిందిగా చాలా మందిని చాలామందితో సహజీవనం కూడా చేసిందిగా చాలా మందిని సపర్యలు కూడా చేసిందిగా కానీ ఆ తల్లి అనుభూతిని సాధించిందా మరి అనుభూతి ప్రమాణం మాటలతో చెప్తున్నావు చెప్పలేవా అదే నువ్వు అనుభవించి కూడా చెప్పలేవులాగా సూచిస్తే తెలుసుకోవద్దు అర్థమైందండి కాబట్టి అనుభూతి ప్రమాణాన్ని ఎప్పుడు ఏం చేయాలంట స్వానుభూతి ప్రమాణంగా తెలుసుకోవాలి సూచన ద్వారా ఉపదేశించాలి సంసారం ఎంత బరువైందండి ఏమంటావు ఏ సాగరా సంసారం ఎంత బరువైంది ఎంత బరువైందండి సంసారం బరువుంది ఎలా ఎంత బరువైంది చూడండి సంసారం ఎంత బరువైంది సంసారానికి బరువుందా అరే సంసారానికి బరువైందే సంసారం బరువైందేనా కాదా మొయ్యాలా వద్దా మనస్సే కదా సంసారం అంటే సంసారం దేంతో తయారైంది మనసుకు బరువుందే సంసారం బరువు అంటే కదా సూచిస్తే తెలిసిందా ఇప్పుడు అర్థమైందా మనసుకు బరువుందా మనసు అన్నదానికి అసలు బరువు ద్రవ్యశక్తి కాదు కదా అది అసలు ద్రవ్యశక్తే కానీ కానీ ఎట్లా అనుభూతి చెందుతావు కానీ అనుభూతి చెందుతున్నావా లేదా సంసారాన్ని అర్థమవుతుంది పుణ్య కాబట్టి నీ లోపలే పుడుతోంది సంసారం నీ చేతే పుడుతోంది నీ లోపలే పుడుతోంది నీకే అనుభూతం అవుతుంది మళ్ళీ ఎందులో లయమవుతుంది నీ లోపలే లయమైపోతుంది ఇంతేనా మనసులోనే మనసుతోనే తయారైంది మనసులోనే పుట్టింది మనసులోనే పోషించబడింది మళ్ళీ మనసులోనే లేని కాబట్టి సారహీన జన్మస్థానం ఎక్కడా మరి మనసుకు బరువుదా మరి సంసారానికి బరువుదా ఈ రకంగా ఉపదేశవాక్యానుసారం సూచన ద్వారా ఆత్మానుభూతిని బ్రహ్మానుభూతిని పొందినటువంటి బ్రహ్మనిష్ఠుడు అందించే ప్రయత్నం చేస్తారు అధికారి అయిన వాడు మాత్రమే అందుకోగలుగుతున్నాడు మరల చదువు ముందు చెప్పబడిన లక్షణములతో బ్రహ్మ విచారం చేయుట దురుపాసనం కూలుకున్నవాడును వేదాంత శాస్త్రములు గ్రహించుటలో ఊహాపోహలు గలవాడును ప్రజ్ఞాశాలియు పండితుడు పురుషుడు ఆధ్యాత్మ విద్య అధికారి అది కాబట్టి గురువుని సరిగ్గా ఆశ్రయించి సరిగా గురువుపాసన చేసి సరిగా ఉపదేశవాక్యాన్ని సక్ర సక్రమంగా గ్రహించి సరియైన పద్ధతిగాను తెలుసుకున్నవాడు మాత్రమే ఈ ఆత్మవిద్యని బ్రహ్మ విద్యని సాధించగలుగుతున్నావు అధికారి కానివాడు ఈ ఆత్మవిద్యని బ్రహ్మ విద్యని సాధించడానికి వీలు స్వస్తి